కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పదవ ఛాప్టర్ ముస్లమ్మల ముచ్చట్లు ఈ టైటిల్ పెట్టేటప్పుడు జ్ఞాపకం రాలేదు నేను ఒక ముసలమ్మనేనని నాకు ఈ వయసు వచ్చాకే ముసలిం వాళ్ళ వాల్యూస్ బాగా అర్థం అయ్యాయి నాకు ఇప్పుడు ఎనభై వేళ్ళు నేను వ్రాసిన విషయాలు చాలా వరకు డెబ్బై ఐదేళ్ల ముందు జరిగినవే నిజాలే కూడా మా ఇంట్లో అరడజన మంది ముసలమ్మలు ఉండేవారు మా పెద్ద మా అంటే మన నాన్నగారి మేనత్త మా నా మేనత్త అమ్మమ్మ పెద్దమ్మ మా పెద్ద తాతయ్య గారి భార్య వీరిలో మా మామగారు తప్ప తక్కిన వారందరూ వింజిమూరి వారి ఆడబడుచులే వింజిమూరి వారు జమీందారులు పిఠాపురం ఎస్టేట్ దివాన్గిరిలు చేసిన వారు ఆ కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్లలో ఎక్కువ ఆస్తి మా పెద్ద మామ అమ్మమ్మ పెద్దమ్మలు అనాటి వారి జీవితాలు నిష్కల్మషంగా నిష్కపటంగా నిరాడంబరంగా అమాయకంగా ఉండేది డబ్బున్న కుటుంబాల్లోంచి రాబట్టి కాస్త దర్జాలు టెక్కులు ఉన్న బంధు ఆప్యాయత సాంఘీభావం గౌరవం పొత్తు దైవభక్తి వీటన్నితో కూడుకున్నటువంటి సంస్కారం ఉండేది వయసు ముందుగా మా పెద్ద మామగారిని గురించి వ్రాస్తాను ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ ఈవిడ నా ఏడు ఏడూయాటే చనిపోయారు నాకు జ్ఞాపకం ఉన్న విషయాలు చాలా కొద్దే దబ్బపండు ఛాయ్తో కొట్టొచ్చినట్టు అందంగా ఉండేవారు ఎప్పుడూ తెల్లటి ఖరీదైన మల్లు పంచిలు కట్టేవాళ్ళు ఆ రోజుల్లో సువాసనలు కట్టేటువంటి వాటిని కూడా పంచెలనే అనేవారు మా ఇంట్లో ఎన్నో మంచాలున్నా ఓ బల్ల చేయించుకుని హాల్లో దానిమీదే పడుకునేవారు తలగడి కింద రూపాయి నోట్ల కట్టలు పెట్టుకునేవారు ఆ బల్ల మీద కూర్చునే పలాలు, భూములు పన్నులు లెక్కలు మొదలైనవన్నీ చదువుకోకపోయినా చక్కగా చూసుకునేవారు చాలా బుర్రెక్కువ ఈవిడితో మాట్లాడ్డానికి అందరూ భయపడేవారు మనిషిలో టీవీ న్యాయం ఉదారస్వభావం ఉండేవి అందరిచేత పనులు చేయించుకునేవారు అందరికీ డబ్బిచ్చి బట్టలు కూడా పెట్టేవారు ఈవిడ మాటకి ఎదురు చెప్పడానికి ఎవరూ సాహసించేవారు కారు నామకరణం జరిగేటప్పుడు అమ్మ నాన్నగారు అమ్మ నడిపిస్తున్న స్త్రీల మాసపత్రిక అనసూయ పేరు నాకు పెట్టబోతుంటే మా పెద్దమ్మగారు తన పేరుకూడా చేర్చాలన్నారట ఆవిడి మీద ఉన్న గౌరవాభిమానాలతో నాన్నగారు కిక్కురుమనకుండా ఆమె పేరుకూడా కలిపి నాకు అనసూయ అన్నపూర్ణాదేవి అని నామకరణం చేశారట ఈ పేరు నాకే జ్ఞాపకం లేదు మీకెలా తెలుస్తుంది పెద్దమ్మమ్మ చేతి మురుగులు మెళ్లో ఉన్న పగడాల పేరు ముత్యాల పేరు నాకిచ్చారు ఆవిడ యాభై ఐదేళ్ల వయసులోనే పోయారు రాజమ్మమ్మగారు మా నాయనమ్మ ఆమె అందం చూసి తాతగారు ఈవిడ్ని రెండవ పెళ్లి చేసుకున్నారట మొదటి భార్య పోగానే తాతగారికి ముప్పై ఆరేళ్ళు ఈవిడికి పదకొండేళ్ల వయసు ఈవిడి చాలా అమాయకురాలు శోభనంగదిలో నూరిప్పి మాట్లాడిన మొదటి మాట మీ ఇంట్లో ఎన్ని తద్దినాలు అని దానికి తాతగారు ఒక్కటే అన్నారట అంటే మామగారు అమ్మగారు అయ్యో ఎంచక్క మా ఇంట్లో నాలుగు తద్దినాలు ఎప్పుడు గారెలు నువ్వుండలు తినొచ్చు ఈసారి తద్దినానికి నువ్వురా అన్నీ తిందాం అన్నట్ట మా తాతగారు యాభై ఆరేళ్లకే పోయారు పోతూ మీ పిన్ని అమాయకురాలు నువ్వే చూసుకోవాలి అని మా నాన్నగారికి అప్పగించారట ఈవి గురించి విపులంగా మా మరణం అనే వచ్చే శీర్షికలో వ్రాస్తాను ఈవిడ జీవిత పరమావతి పరమావధి పదిమందికి వండిపట్టం రాజమ్మగారి వంటతో నలుడు భీముడు కూడా సాటిరారే అనేవాళ్ళు మా అమ్మమ్మ సీతమ్మ వింజమూరి జమీందారుల బిడ్డ పుణ్యస్త్రీతనంలో ఈవిడ నడిచి వస్తుంటే ఘల్లు ఘల్లుమని చప్పుడయ్యేదట అన్ని బంగారపు వస్తువులు దిగవేసుకునేదట చామనచాయరంగే కాని మంచి పర్సనాలిటీ దర్జామనిషి ఎప్పుడూ జనం కావాలి పది మందికి పెట్టాలి పది మందితో తినాలి అయితే ఒక్క పని కూడా చేసేది కాదు ఎప్పుడైనా మనస్సు పుడితే వండేది అరడజనుమంది బంధువులు సహాయం చేస్తుంటే వండేది లేకపోతే కాల్మీద కాలేసుకుని కుర్చీలో కూర్చునేది ముసుగు కొంగు రోబ్లాగా కింద జీరాడుతూ చకచకా స్పీడ్గా నడిచేది ఈమెను విక్టోరియా మహారాణి అనేదాన్ని పూజలు పునస్కారాలు పండుగలు బంధువులు ఇష్టం ఈవిడికి పండగలకి అందరికి క్రత్త పెట్టేది కాకినాడ చొల్లంగి తీర్థానికి జాతర్లకి గుళ్ళో పూజలకి పురాణాలకి హరికదలకి తప్పక వెళ్ళేది తనతో కూడా బలగాన్ని తీసుకువెళ్లేది ఆవిడ చేయించని పూజలు లేవు పూజ లక్షపత్రి పూజ పదహారు ఫలాల పూజ లాంటివి ఎన్నో చేసింది మాయం మా మామయ్య భార్యల చేత గౌరీదేవి నోము శ్రావణ మంగళవారాలు కామేశ్వరీన్యము వెన్నో చేయించి విరివిగా బ్రాహ్మలకు అన్నదానాలు చేసేది నా చిన్నప్పుడు పూజలన్నీ వీళ్లందరితో నేను చేసేదాన్ని ముసలమ్మలతో అన్ని చోట్లకీ నేను వెళ్లేదాన్ని నేనంటే వీళ్లందరికీ ముద్దే అమ్మమ్మని గురించి వ్రాయడానికి ఎంతో ఉంది మా ఇంట్లో ఎప్పుడూ కవి సమ్మేళనాలు పార్టీలు కదా మామయ్య కృష్ణశాస్త్రి తన స్నేహబృందం కవులు హాల్లో చర్చిస్తూ ఉంటే అమ్మమ్మ వెళ్ళి ఒక కుర్చీలో కాల్మీద కాలు వేసుకుని కూర్చునేది లోపలికి వెళ్ళమని ఆడవాళ్లెవ్వరూ లేరూ బాగుండదని ఎంత చెప్పినా వినేది కాదు నా ఇష్టం ఇక్కడే కూర్చుంటాను అనేది ఆ రోజుల్లో మామయ్యకు ఆర్జనలేదు అమ్మమ్మ ఆస్తిని అనుభవిస్తూ నవ్య సాహిత్య పరిషత్తులకు బ్రహ్మ సమాజ సభలకు ఊళ్ళు తిరుగుతుండేవాడు అమ్మమ్మకి కొడుకు కృష్ణశాస్త్రి అంటే విపరీతమైన ఇష్టం అందుకే మావయ్య ఎక్కడుంటే అక్కడే కూర్చునేది ఒక్కొక్కప్పుడు తెల్లవారుఝామున్న నాలుగు గంటలకు మావయ్యని లేపి అబ్బాయ్ లేవరా కౌలుకిచ్చిన పొలం సంగతి చూడాలి అనేది రెండు రోజుల్లో వెనక్కి వస్తానన్న మావయ్య నెలల తరబడి ఊళ్ళు తిరుగుతూ రాకపోతే అమ్మమ్మ నాచేత ఉత్తరం వ్రాయించుకునేది తను రాసినట్టు ముందు ప్రేమగా మొదలుపెట్టేది తర్వాత మావయ్య మీద కోపం వచ్చి ఎమోషనల్ అయిపోయేది మామయ్య ఎదురుగా ఉన్నట్టు దెబ్బలాడేది బుద్ధులేదురా జపటా ఊరగాయలు ఎలాగా పెడతాననుకున్నావు ఇల్లంతా ఎలుకలే ఎలుకలు అందుకే ఈ ఇల్లు ఖాళీచేసి బుచ్చినా ఆయన ఇంటికి వెళ్ళిపోతున్నాం నీకీసారి కాణి ఇవ్వను వచ్చి పొలాలు చూసుకుంటేనే నీమాత్రం కవిత్వం నేనూ రాయగలను రోయ్ అంటూ ఇలాగా ఆవిడ మాట్లాడుకుంటూ పోతూవుంటే తూచా తప్పకుండా అన్ని మాటలు రాసి పంపేదాన్ని మామ్మ అమ్మ చివాట్లన్నీ నా మేనకోడలు వ్రాసి పంపింది అని నా ఉత్తరాన్ని కౌలందరికీ చదివి వినిపించేవాడు మామయ్య కృష్ణశాస్త్రి మా పెద్దమ్మని బుల్లెమ్మాయక్కయ అనేవాళ్ళు నిక్కచ్చి మనిషి చాలా మంచిది చెప్పలేనంత డబ్బుండేది ఏం లాభం చచ్చేటంత పిసినిగొట్టు కాని ఖర్చు పెట్టేది కాదు ఆవిడికున్న ఆస్తికి ముఖమల్ పరుపుల మీద పడుకోవచ్చు ఎప్పుడు మూటల మీద పడుకునేది ఆ కాలంలో మంది రైలు ప్రయాణాల్లో వారి బట్టలు మొదలైనవి మూటలు కట్టే తీసుకుని వెళ్లేవారు మా పెద్దమ్మ యాత్రలకు వెళ్లేటప్పుడు వారి మూటలోని సామాన్లు బట్టలు ఎవరైనా డొంగిలిస్తారేమోనని నిద్రపోకుండా మూటల మీదే కూర్చునేదట ఈవిడికి తెల్లటి బట్టలు కట్టుకోవడం చిగ్గు చాకింటి పంచెలు కట్టినప్పుడు వంట చేసి ఆ మసి మక్కు బట్టల మీద రాసేసుకునేది ఆవిడ బట్టలు ఎప్పుడూ నూనె మరకలతోటి ఆవకాయ అచ్చులతోటి గజిబిజి అర్ధం కాని మోడరణాట్ లాగా కనబడుతుండేవి మా పెద్దమ్మకి ఇది ఒక చిత్రమైన కాంప్లెక్సు పెద్దమ్మ భర్త ఈమె చిన్న వయసులోనే పోయాడు పోయిన మూడేళ్ల తర్వాత జుట్టు తీయించడానికి రామేశ్వరం తీసుకుని వెళ్ళింది అమ్మమ్మ మరో ఇద్దరు బంధువులు కూడా ఆ పని మీదే వేళ్లతో వెళ్లారట ముగ్గురిని కూచుపెట్టి ఒకేసారి జుట్టు తీసేసి గుండు చేస్తుంటే అందరూ ఏడుస్తుంటే పెద్దమ్మ ఒక్కర్తే ఒకటేనవ్వట అది చూసి గుండు గీస్తున్న మంగళకి కూడా కోపలం వచ్చిందట మామయ్య కృష్ణశాస్త్రికి ఎప్పుడు డబ్బు అవసరమున్నా మా పెద్దమ్మ దగ్గర్నుంచి మంచి నేర్పుతో రాబట్టేవాడు మావయ్య ఎంత గొప్పకవో అంత అల్లరివాడు కూడా ఓసారి పిఠాపురంలో మంగళ్లు స్ట్రైక్ చేశారు మావయ్యకి మంచి అవకాశం దొరికింది పెద్దమ్మతో ఏమర్రా మంగళ్ళు నెల్లాళ్ల వరకు మంగలి పొదులు ముట్టరట అప్పటికి మీ జుట్టు క్రాఫ్ లాగా పెరిగిపోతుంది నా మాట విని మూడో కంటికి తెలియకుండా చడీచప్పుడు లేకుండా నేను జుట్టు తీసేస్తాను నీ తమ్ముణ్ణి అవసరానికి ఆదుకోకపోతే ఎలాగా అంటూ ఆ అమాయకురాల్ని బలవంతాన కూర్చోబెట్టి తన తలమీద జుట్టంతా తీసేసి ఐదు చోట్ల మాత్రం పంచశిఖల్లాగా వదిలి ఐదు వేల రూపాయలిస్తేనే మిగతాది తీస్తానన్నాడు పాపం చచ్చినట్టు అలాగే ఇచ్చి తీయించుకుంది ప్రతి సంవత్సరం పెద్దమ్మ భర్త తద్దినం మావయ్యే పెట్టాలి దానికి కనీసం ఐదు వందల రూపాయలకి తక్కువ కాకుండా ఇస్తేనే తద్దినం పెట్టేవాడు పైగా ఎన్నో కండీషన్సు వెధవ గారెలు కాకుండా సొజ్జప్పాలు కాజాలు ఆవడలు చేయాలనేవాడు పాపం అలాగే చేసి బ్రాహ్మలకి వేరే వంటి చేసేవారు భోజనాల దగ్గర మావయ్య అప్పుడికప్పటే పాట వ్రాసి పాడవే అనసూయా అనేవాడు ఆ పాట తద్దెనం వొద్దెనం పెదనాన్న తద్దెనం అంటూ నేనప్పటికప్పుడే ట్యూన్ పెట్టి పాడేదాన్ని పెద్దమాల అలా మాయకంగా డెబ్బై ఏళ్లు బ్రతికింది నా గదిలో ఓ పెట్టె దాచుకుంది జాగ్రత్త అందులో మూడు రూపాయలు దాచుకున్నాను అనేది మా నాయనమ్మగారు జబ్బుగా ఉంటే సహాయం చేయడానికి వచ్చి తనకి హార్ట్అటాక్ వచ్చి మా ఇంట్లోనే పోయింది ఆవిడ పెట్టి మావికి అప్పగించాను న్యాయంగా తాళం కనపడక బద్దలు కొడితే అందులో పెట్టంత డబ్బే వెండి మరచెంబుల్లో నూరు రూపాయల నోట్లు కుక్కేసింది ముప్పై ఐదు వేల వరకు లెక్కపెట్టి ఇంక లెక్క పెట్టలేక అలాగే మామయ్యకిచ్చేశాను నా స్నేహితులందరూ నన్ను చివాట్లు వేశారు ఆఖరున మీ పెద్దమ్మకి చాకిరీ నువ్వే చేశావు మీ ఇంట్లోనే పోయిందిగదా ఆవిడి చెప్పిన మూడు రూపాయలు పెట్టెలో వదిలి మిగిలిన డబ్బు నువ్వు తీసుకోవల్సింది నువ్వు చెల్లెలు బిడ్డవే కదా అన్నారు అంతా వెధవ పని నేను చేయలేకపోయాను నా మేనత్త చల్లాయమ్మ అసలు పేరు సీతమ్మ ఈవిడికొక విచిత్ర ఈవిడా ఒక విచిత్రమైన వ్యక్తి ఐదవ ఏట పెళ్లైంది పదహారు రోజుల పండగ జరగకుండానే భర్తపోయాడు మా తాతగారు బంధువులకు కూడా వెరవకుండా అత్తయ్యకి చుట్టుతీయించలేదు చిన్న హార్మోనియం కొని ఆమెకి సంగీతం చెప్పించారు చదువుకూడా నేర్పించారు పుస్తకాలు తెగ చదివేది మాట మాటకి సామెతలు చెప్తూ పద్యాలు పాటలు ఉదహరిస్తూ చాలా తెలివిగా మాట్లాడేది అత్తయ్యకి నాటకాలు చూడడం బలే సరదా ఆవిడికిష్టమైన నాటకం తుంగల చలపతిరావు నటించిన సతీ సక్కుబాయి ఆ వేషంలో చాలా బాగా పాడేవారాయన నాకు అత్తయ్య కూడా పాటలిష్టం కనుక నన్నెత్తుకుని ప్రతి నాటకానికి తీసుకెళ్లేది ఆ రోజుల్లో ఐదేళ్లలోపు పిల్లలకు టిక్కెట్ లేదు నాకు బాగా జ్ఞాపకం నాకు పదేళ్లు వచ్చినా భుజం మీద పడుకోబెట్టుకుని మా అమ్మాయికి నాలుగేళ్లే అని చెప్పేది అలాగే సక్కుబాయి నాటకం శతదినోత్సవం చేయించాం నిజంగా అన్నిసార్లు చూసాం ఆ నాటకంలో పాటలు కదలీరావిధి దూరమా ఆటలాడు కోరా గోపాల జాగేలా కరుణాలవాల ఇలా ఇవి కాక మిగిలిన పాటలన్నీ కూడా నేను బాగా అనుకరించి పాడేదాన్ని తుంగల చలపతిరావుగారు పోయినప్పుడు మా అత్తయ్య చాలా బాధపడి స్నానంచేసి ఆరోజు మైలకూడా పట్టింది అత్తయ్యి మంచి ఆర్టిస్టిక్ టేస్ట్ ఉండేది పండుగలకి ఇల్లంత ముగ్గులు తోరణాలతో అలంకరించేది పూలమాలలు కట్టడం మల్లెపువ్వులు కనకాంబ్రాలు దవనం కురువేర్లతో రకరకాలైన డిజైన్ల పూలజెడ కుట్టడం అత్తయ్యకి ఇష్టమైన పనులు నాకు ఇవే కాకుండా మొగలి రేకుల జడ ఈత పాయల జడ సంచీ కూడా వేసేది నా మేకప్ అంటే కాటుక బొట్టు పెట్టుకోవడం ఆవిడే నేర్పింది ఆవిడ ఆ రోజుల్లో ఉంటే ఆవిడ గనక ఈ రోజుల్లో ఉంటే ఇంటీరియర్ డెకరేషన్ కాకుండా ప్రక్కన బ్యూటీపార్లర్లు కూడా పెట్టి నడిపించేదాన్ని అత్తయ్య ఎప్పుడూ వంట చేసరుగదు కూరలు కొనడం తరగడం బజారు పనులు చేసేది నాకు సైరంధ్రీ పనులు ఇష్టమర్రా అనేది చాలా పరిశుభ్రం గల మనిషి హెయిర్ ఆయిల్ రాసుకునేది సీకాయతో తల రుద్దుకునేది నీట్గా గులాబీ రంగు పంచికట్టుకునేది రెండు పూటల తాంబూలం వేసుకునేది బంధువులాక్షేపించినా లెక్కచేసేది కాదు ఆధునిక భావాలు గల వ్యక్తి నన్ను పెంచింది మా అత్తయ్యే నన్ను భావి ఆదర్శ యువతిగా తీర్చిదిద్దడానికి వ్యక్తి ఆవిడ మీనున్న అభిమానం కొద్దీ ఆమె పేరు నా చిన్న కూతురికి పెట్టాను మా పెద్దమ్మ డబ్బుండి అనుభవించలేకపోయింది అత్తయ్య అంత ఆస్తిపరురాలు కాకపోయినా దర్జాగా అనుభవిస్తూ బతికింది ఇంకో పెద్దమామగారు మా పెద్ద తాతయ్య గారి భార్య మా తాతలు ముఖ్యంగా ఈవిడ భర్త విలాసాలకి వినోదాలకి ఆస్తి తగలేసుకున్నారు వీళ్ళకొక్కడే కొడుకు ఆ కొడుకు వ్యభిజారీ తాగుబోతు పువ్వు పుట్టగానే పరిమిళం అన్నట్లుగా చిన్నప్పుడే భోగం మేళం ఎదురుగా ఆడిస్తేగాని భోజనం చేసేవాడు కాదు పెద్దయ్యాక తల్లిని నానాహింసలు పెడుతుంటే మా ఇంటికొచ్చి తలదాచుకునేది మా ఇంట్లోనే పోయింది వీళ్లు కాక మా అమ్మవైపు పెద తాతయ్య గారి కూతుళ్ళు అంటే మా పినతల్లు ఎంతో ప్రేమగా ఉండేవారు కవిత్వం అబ్బకపోయినా వీరందరికీ తెలివితేటలబ్బాయి చిన్న చిట్టయ్య చిట్టెక్కయ్య కథలు చెప్పడంలో నేర్పరి ఆవిడ పిఠాపురం నుంచి వచ్చిందంటే పిల్లలందరం చుట్టూ చేరేవాళ్ళం పటికిబెల్లం ముక్కల కోసం కథల కోసం కాశీమదిలీ కథలు తెనాలి రామకృష్ణుని కథలు బేతాళుని కథలు ఒకటేమిటి ఎన్నో కథలు చెప్పేది తమిళనాట్ టాకీస్వారిని నవితే నవరోత్రాలు సినిమా కథ మా పినతల్లి చేత నేనే ఇప్పించాను మరో పినతల్లి నరసింహమక్కయ్య అంటే వింజమూరి శివరామారావు గారి తల్లి ఇంకో పినతల్లి కామేశ్వరి అక్కయ్య ఈవిడ నాకు రకరకాలు మేలుకొలుపులు లాలిపాటలు తత్వాలూ నేర్పింది బుల్లెమ్మాయక్కయ్య బాలనాగమ్మ కథ అయోధ్యకాండ లక్ష్మణదేవర్ నవ్వు నిద్ర సీత ఆనవాళ్ళు కుసిలవుల కథ పాటలు నేర్పింది నాన్నగారి పినతండ్రి కూతురు విజయలక్ష్మి అత్తయ్య బాగా పాడేది ఆవిడ నాకు ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు లెక్కలేనన్ని పెళ్లిపాటలు మంగళహారతులు నేర్పింది ఈ పాటలన్నీ నేను ఏడేళ్ల వయసులోనే నేర్చుకున్నాను పెద్దయ్యాక ఈ పాటలు నేను సేకరించిన పాటలతో కలిపి ఐదు వాల్యూమ్సు రాగ రాగతాళాలతో కర్ణాటక నోటేషన్లో వ్రాసిన ప్రథమ వ్యక్తిని అయ్యాను నాలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దోహదం కల్పించి నాచేత పుస్తకాలు వ్రాయించిన మా పెద్దవాళ్లందరికీ ఎంతో రుణపడి ఉన్నాను రేడియో కొత్తలో గాంధీనగరం పార్కులో సాయంత్రం ప్రోగ్రాంలు ప్రసారం చేసేవారు మా ముసలమ్మలందరూ మధ్యాహ్నం మూడు గంటలకే లాంతర్లు వెలిగించుకుని వెళ్లి స్పీకర్స్ చుట్టూ కూర్చునేవారు పైకి చూస్తూ మామయ్య మాటలు అర్ధమైనా కాకపైనా ఒకరిమొకాలొకరు చూసుకుంటూ మురిచిపోయేవారు లాంతర్లు చూసి ఎవరైనా మధ్యాహ్నమే వెలిగించారేమిటి అని అడిగితే వెనక్కి వెళ్లేటప్పుడు చీకటి నాయనా అనేవారు కాకినాడుకు ఎలక్ట్రిసిటీ రాగానే మా ఇంట్లో పెట్టించారు నాన్నగారు ఇంట్లో హాలు దాటాక భోజనాల వరండాకి ఇరుపక్కల వంటగది ఊరగాయలు దేవుడుగది ఉన్నాయి ముస్లమ్ములు ఒకప్పుడు మడిబట్టలు కట్టుకోవడానికి బద్దకించి పెద్దమడితో ఊరగాయలు తీసుకుని ఓ చేత్తో కాస్త ఒళ్ళు కప్పుకొని వరండా మీదుగా వయ్యారంగా వంటింట్లోకి వెళ్ళేవారు ఓసారి ఈ దృశ్యం స్నేహబృందంతో వస్తున్న మామయ్య కంటబడింది మా వాళ్ళని నానా చివాట్లు వేస్తే అదేమిట్రా రోడ్డు మీద అంత చీకటిగా ఉంటే మేమెవరికి కనబడతాం అన్నారు అంతేగాని వీళ్లు లైట్లున్న చోటు నడిస్తే చీకటిలో ఉన్నగాళ్లు చూడగలరనే జ్ఞానం లేదు అంత అమాయకులు వాళ్లు మా అమ్మమ్మకి చలిగా ఉంటే లైట్లు వేయండర్రా చలేస్తుంది అనేది మా ఇంటి ముస్లమ్ములందరిలో అమ్మమ్మ ధైర్యవంతురాలు ఒకసారి ఏమైందంటే అన్నయ్య నాలుగు రోజులు ఉపనయనానికి ఎక్కడలేని బంధువులు వచ్చారు ఓళ్ల ఏదో పురాణం కథ సినిమా వస్తే డజను మంది వితంతువులు రెండు ఒంటేద్దు బళ్లల్లో వెళ్లారు మావయ్య అంటూనే ఉన్నాడు ఇంతమంది వితంతువులను ఒకసారే ఒకేసారి చూస్తే ఎవరికైనా ఎబ్బెట్టుగా ఉంటుందని వీళ్లు బళ్లు దిగాక ముసుగుహుడ్లాగా పంచకొంగు రోబ్లాగా జీరాడుతూ లీడర్లాగా ముందుకు నడుస్తున్న అమ్మమ్మ వెనకాల పదకొండు మంది బోడెమ్మలు వెడుతుంటే వింతగా కనబడి ఒక త్రాగుబోతు బండివాడు అమ్మమ్మ కాళ్లమీద సాష్టాంగపడి కురుడీ సరుకుల వారికి దన్నాలండి అన్నాడట అమ్మమ్మ భయపడకుండా దీవిస్తున్నట్టు చేయిపెట్టి దుంపనాశన సిద్ధిరస్తూ మరణప్రాప్తిరస్తూ అందట మిగతావాళ్ళు వాడిని లాక్కెళ్తూ మా బాగా బుద్ధి చెప్పారా ముస్లమ్మగారు అన్నట్ట ఇంట్లో ముస్లమ్ములందరూ చాలా పొత్తుగా ఉండేవారు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ మా ఇంట్లోనే చూడాలి అందరూ తలోకపని టకటక చేసేవారు పురాణం హరికదులు వినడానికి తీర్థాలకి కోవెలకు కట్టకట్టుకుని వెళ్ళేవారు అప్పుడప్పుడు చిన్న దెబ్బలాట్లు కూడా ఉండేవిలే అవి ఆరేసుకున్న వాళ్ళ పంచులు కలిసిపోయి ఏది ఎవరిదో తెలియనప్పుడు శుభ్రంగా తెల్లగా ఉన్న పంచి మాసిపోయినట్టున్నది పెద్దమ్మది కాస్త ముతక పంచులు మామగారు పెద్ద పెద్ద మామగారులవి అని నేను విడమరిచి ఇచ్చేదాన్ని ఈ ముసల మా ముస్లమ్మలందరూ గొప్ప వ్యక్తులు వారి వద్దనుంచి ఎన్నో నీతులు నేర్చుకున్నాను ఒక విధమైన క్రమశిక్షణ కూడా వారి వల్లే వచ్చింది కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా ఎలా మెలగాలో నేర్పారు పూజాపునస్కారాలు దైవభక్తి నాలో పెంపొందించారు పెద్దలేడ భయభక్తులు గౌరవం అలవర్చారు అన్నిటికంటే మించింది నాకు బాగా చిన్నతనంలోనే జానపద గేయలు నేర్పించి వాటి ఆసక్తి కలిగించి భావి జీవితానికి గట్టి పునాది వేశారు వారందరికీ స్మృతిపూర్వక వందనాలు